అందరికీ ప్రయోజనం మరి యొక్క మీటింగ్ లో వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు మరి మన స్టార్టింగ్ ప్రేతో మరి ఆరాధన స్టార్ట్ చేశాము ప్రాంతం స్టార్టింగ్ ప్రయోజిస్తాను ప్రయోజనం ప్రయోజనాలు సిస్టర్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థనతో ఈ మీటింగ్ స్టార్ట్ చేసుకుందాం మహాకృప మహా దయ కలిగిన మా తండ్రి నీకే వందనాలు స్థుతుల సర్వాధిక సర్వశక్తి మంత్రులు కృపగల తండ్రి అత్యంత కృపగల దేవా నీకే స్తోత్రాలనైనా అయ్యా నీకేస్తూ తీ స్తోత్రాలైనా క్షమించడాకు సిద్ధ మనసు దేవా తండ్రి నీకేస్తూ తీ స్తోత్రాలు అలే పాత్రుడా పరిశుద్ధుడా వేసయా కోట్ల కోట్ల దూతలందరినైనా నిన్ను పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రభా నిత్యము స్థుతిగానం చేయబడుచిన మహాదేవా నీకే వందన ప్రభా నీకేస్తూ తీ స్తోత్రాలు ప్రభ ప్రార్థనలో ప్రభా ఈ సాయంకాల సమయంలో ప్రభా మా మధ్యలో మీద దిగండి మీ ఆత్మను మాపై కుమరి ప్రభా పొందండి ప్రభా ఈ ఆరాధనంతోట్లపై తోడు నడిపించండి ఎస్ఐయానికి ఏ బంధనాలు అయినా జాయిన్ కావాల్సిన ప్రతి ఒక్క ఆటంకాలు కూడా మీరు తొలగించండి ఎస్ఐయానికి ఏ బంధనాలు అయినా సేవా కం చెప్పాగా ప్రభా విసులు చేసుకొని వాళ్ళ మీరుండి మాట్లాడండి ఏసయానికి ఏ బంధనాలు తండ్రి పరిశుద్ధుడా నీకే స్తోత్రాల నైనా ప్రభా వినగల చెవులను ప్రభా గ్రహించగలరు హృదయాన్ని మీరు దయచేయండి వందనాలు తండ్రి పరిశుద్ధుడా నీకే స్థుతి స్తోత్ర నాయన అంతట్ల మీ తోడుని నడిపించమని వేసయ్య పరిశుద్ధ నామ ప్రార్థిస్తున్నాం తండ్రి థ్యాంక్ యూ సిస్టర్ ప్రేసలాస్టర్ సుధాకొక పాట పాడతారు ప్రేస ప్రేంత సిస్టర్ బ్రదర్స్ అందరికి ప్రేసలా మనకి గ్రూప్ పెట్టుకున్న పాట ఈ రోజు అందరు తెలిసిన పాటనే ఇలే అందరూ కూడా పాడుకుందాము పరమా జీవము నాకు నివా తిరిగి చెను నాతో నుండా పరమా జీవము నాకు నివా తిరిగి చెను నాతో నుండా నిరంతరము నడిపించును మరలవచీయేసు కొనిపోవును నిరంతరామో నడిపించును మరలవచీయేసు కొనిపోవును యేసు చాలను హల్లెలూయ యేసు చాలను హల్లెలూయ ఈ సమయమైనా ఈ స్థితికైనా నా జీవిత శోధన లికమైన సమ్మసిల కసాగి వెళ్ళేదను సాతను చోదన లధికమైన సొమ్మసిల కసాగి వెళ్ళేదను లోకము శరీరము లాగినో లోబడ కాని వెళ్ళేదను లోకము శరీరము బడత నేను వెళ్ళదును ఏ సుచాలును హలుయ ఏ సుచాలును హెలుయా ఏ సమయామైనా స్థితికైనా నా జీవితములో ఏ సుచాలును పచ్చిక బయలులో పరుండ శాంతి జలము చెంత నడిపించును పచ్చిక బయలులో పరుండ చేయు శాంతి జలము చెంత నడిపించును అనిషము ప్రాణము తృప్తి పరచు మరణ నన్ను కాపాడును అనిషము ప్రాణము తృప్తి పరచున్ మరణ లోయలు నన్ను కాపాడును ఏ సుచాలును హల్లే ఏ సమయామైన ఏ స్థితికైనా నా జీవితములో ఏచాలు నరులల్ల నను విడినను శరీరము కళ్ళి కృషించినను నరులరు నను విడినను శరీరము కళ్ళి కృషించినను హరించిన ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను హరించిన ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను ఏచాలును హల్య ఏచాలు హల్లు ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితముల సుచాలు ను పరమా జీవము నాకు నివా తిరిగీలే లేచను నాతో నుండా పరమా జీవము నాకు నివా తిరిగీలే లేచను నాతో నుండా నిరంతరము నన్ను నడిపించును మరలవచి వేసుకొని పోగును నిరంతరము నన్ను నడిపించును మరలవచి వేసుకొని పోగును ఏ సుచాలును అల్లెలుయ ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో మనోజ్ బ్రదర్ ఉన్నారు మనోజ్ హలో వినపడుతుంది మేడం కళ్ళు మూసుకుందాం ప్రే చేసాం సూతం మిస్ ప్రభా పర్షన్మ దేవా మరి తన ఈ దినం మాకిచ్చు ఎంత మంది చూడలేక ఉన్నారు సజువుడైన దేవానికి స్వతం మెస్స ప్రభా ఆ కలవరిసులో ప్రభావ మా పాపం శాపం మా రోగం మా వ్యసనం మా చెడుతను భరించి తండి మాకు వచ్చిన మీరు మరణం పొంది మమ్మల్ని జీవించిన దైవానికి సోతం నా దైవానికి సొతం జీవ గల దైవానికి సోతం మీ సునం మీద చెవు దైచని గ్రహించే దైచని మా ప్రభుత్వం మీద అధికారం మీరుండి నాతో మాట్లాడి మా అందరితో మీరు మాట్లాడి పశుతాత్మ సహాయం చేయండి ప్రతి ఆటగా తీసే దయ్యాలు కాల్చి మనీసిన సార్ ఎక్స్పర్టెస్ చాప్టర్ నిలబడుతుంది సార్ ఎక్స్పర్టెస్టా ఇక్కడ చూద్దాం మనం ఎక్స్పర్ట్ అంటే నిర్మాకాండం అంట మనం నిర్మాకాండం ఈ చాప్టర్ అంటే నేను దేవుణ్ణి దేవుడు నాతో ఈ ఒక వాక్యం ద్వారా నేను పంచకుండా నిర్మాకాండం అంటే ఇరవై అధ్యాయం ఇరవై చదువు ఇక్కడ దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను అద్య ఇప్పుడు ఇక్కడ చూస్తే మోషధర ఈ జిరాల ప్రేపు దేవుడు ఏం చెప్తున్నాడు ఈ ఆజ్ఞ వివరించి చెప్పానట వివరించి ఈ ఆజ్ఞలని వివరించి చెప్తున్నాడు కనుక ఈ ఆజ్ఞాలని వివరించి చెప్తున్నాడు కనుక ఏమంటాడు ఇక్కడ దేవుడైన యహోవాళం నీ దేవుడైన యహో నేనే దాసుల గృహమైన ఐగుప్త దేశంలో నుండి మిమ్మల్ని వెనుపల్లకి రప్పించి ఏమంటే నీ దేవుడైన దాసు గృహమైన హలలి అయ్యంటు మోస ధర చెబుతున్నావు మీ ఐగుతులు ఏమంటే మానిసగా ఉండే చానా కష్టంగా ఉండే చానాగా ఉండే వాళ్ళ బానిస బానిసు అంటే నలిగిపోయే ఉండేవాళ్ళు మనం చూస్తాం మనం చూస్తాం కదా ఆ రాజు ఎట్లా కష్టపెడుతుండే దేవుడు వాళ్ళ ఏం చేసిన మూలుగును చూసి తన దాసుని మోసని పంపించి అక్కడ మోసకు నీడరో ఎగ్జాంపుల్ గా మనకు మన ప్రభుకు ఎగ్జాంపుల్ గా నీడరు షాడోలో ఉన్నాడు ఆయన కనుక ఆ మూలుగులో ఇని ఏం చేసిన దాని నుంచి బయటికి రప్పించినాడు దేవుడు ఇంత భయంకరంగా వాళ్ళ శ్రమ వాళ్ళ మూలతో మోస వాళ్ళ మూలిగి ఇన్నరు రమ్ము నేను పంపిస్తాను నన్ను అయితే కొత్త ఏం చేస్తు మనం బాస్టం తీసుకున్నామంటాడు తన లోకంపై నువ్వు సువార్త చెప్పాలా తనపై స్వార్త చెప్పాలా అయితే ఇక్కడ ఏమంటాడు ఇక్కడ చూస్తే మా ఐగుని దాసు నుంచి నీకు వెలుపడికి రప్పిస్తేనే నేను బయటకి తీసుకొచ్చిన చెప్తున్నాడు ఈ లోకం అంతా ఈ లోకం అంతా ఐగుతు ఎందుమంటే బాణసింగ్ ఆ కాలంలో మన ఆ రాజు అని ఫర్వకైనా ఏం చేస్తున్నాడు ఈ లోకంలో దాసుగా వాళ్ళకు ఈ కాలంలో ఈ లోకంకు మన సైతానంలో ఆ దాస్ కు ఉండని వాళ్ళు ఒక బ్ర ఆయన మన డ్యూటీ చేస్తుండే ఆయన క్రీస్ దాస్ అని పేరు పెట్టుకుండే ఆయన నేను వార్తలు చెప్పిన నువ్వు క్రీస్ దాస్ ఉండి సిలేట్ ఆక్తావు సినిమా చూస్తావు నువ్వు సైతానికి దాస్ ఉన్నా అని చెప్పిన డైరెక్ట్ చెప్పినాను నేను అప్పుడు డ్యూటీ చేస్తుండే కొత్త కొత్త వచ్చినప్పుడు బాప్స్ తీసుకున్నాక ఒక జగ జాబ్ దొరికినాక తో ఆయన కొన్ని మాటలు చెప్తుండే చేస్తుండే వాళ్ళు అదే నడుస్తుండే అంటే ఆయన ఎస్ దాస్ అని పేరు పెట్టుకుండే కానీ కానీ ఆయన ఎగుడు హితానికి దాస్తున్నాడు కానీ ఆయన స్వార్థ చెప్పిన సువార్థ పోయింది ఆయన బాగా ప్రిపేర్ చేసిన కొన్ని వరకు ఆయన ఛాయ్ తాకి పిచ్చి సువార్థ అయితే ఏమంటాడు నేను బెప్పటికి రప్పించిన అయితే కొత్త నియమడు మన శాపం మన పాపం మన అరోగం వ్యసనబడిచ్చి ఏం చేసినాడు మన మీద శాపం తెలియదు మన శాపం ఏం చేస్తుంది మనం ఏం చేసి తెలియదు మన మీద శాపం తెలియదు ఎప్పుడు ఈ బైబుల్ ఎవరో స్వార్థ చెప్పిండు మన మీద శాపం ఉంది మన రోగ్రస్థులని తెలిసింది కనుక ఎప్పుడు దేవుని తెలుసుకొని ఏ స్క్రీస్ బాప్సం పొందుకొని మనం ఏం చేస్తున్నా ఈ లోకం నుంచి బయటకు వచ్చిన మనం క్రీస్ చేస్తా ఆ మూడో దినం తిరిగి ఎట్లా లేచి నువ్వు బాప్సం అంటే మనం లేచి ఉన్నాం అయితే క్రీస్తం మనం నూతన సుస్థితిగా ఉన్నాం మనం అయితే ఏమంటాడు ఇక్కడ తప్ప వేరే ఒక దేవుడు నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండదు అంటే నువ్వు దేవుని ఒక ప్రేమించిన దేవుని కన్నా ఎక్కువ ప్రేమించినా దేవుని యొక్క ప్రేమించినా అది విగ్రహం అని చెప్తున్నాడు అలా నీ నాకంటా మీరు ఎవరికి ప్రేమించినా నాకు పాత్ర కావాలన్నాడు దేవుడు నాకు పాత్ర కావడు అయితే కొన్ని సంఘాలు వచ్చినప్పుడు ఏం చేస్తుండే నేను కొన్ని వాక్యాలు పెడుతుండే పాస్తరామ ఫోటో పెడుతుండే పాస్తరామ ఫోటో పెట్టుకొని అందరి ఇంట్లో ఏం చేస్తుండే అట్టలు తీసుకొని వచ్చి కొట్టుకొని ఇంటింటి నేను త్రీ డేస్ మిడికింగ్ ఫోటోలు పెట్టి పెట్టుకోవాలా ఏం చేస్తుండే మా పాత్ర ఇట్లు మాట్లాడు అట్లు మా చర్చ ఇట్లు ఇట్లా ఆ విగ్రహాలు నాకు అది విగ్రహాండే ఏమన్నా నీ దేవునైనా పూర్ణవేకం పోయిన వలనంతో నన్ను ప్రేమించే వాళ్ళన్నాను ఆ విగ్రహే మనం ఎవరైనా భక్తులు ఫోటో పెట్టుకొని విగ్ర మన వాక్యలు పెట్టినాకో అది విగ్రహమే అది విగ్రహమే అది నాకు కనిపించింది నా అప్పుడు నేను ఎక్కువగా ప్రేమించాలా ఎక్కువగా ఎవరు ప్రేమించాలా ఏసు ప్రభు ప్రేమించాలా మన సోదరిని ప్రేమించాలా మన పురుగులు ప్రేమించాలా నాకు తెలియదు ఆ పేరుతుండే చేస్తుండే మన జీవిస్తుంది చూడండి హిందూస్ లో ఎక్కడ పోయినా లీడర్స్ లోపు ఏం చేస్తారు కదా వాళ్ళ పోస్టర్ పెట్టుకుంటారు వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటారు వాళ్ళ దేవతని పెట్టుకుంటారు ఏం వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు క్రైస్త అపోస్తుల కారంలో ఎక్కడ ఏం చేసిండు క్రీస్తుని మామపరిచుండు ఎక్కడ అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడ పోయి జనాలు జనాలు వచ్చిండ్రు ఎందుకంటే అపోస్తుల కారంలో వాళ్ళ సత్యం తెలుసుకొని పూర్ణ వేగం వాళ్ళు తెలుసుకుంటారు నేను తెలుసుకుంటూ క్రీస్తు పఠకించారు నువ్వు దేన్ని ప్రేమించినా కానీ పేతులు చెప్తాడు నేను బాధ్యపర్త నిన్ను ఏమడిస్తున్నా మాకు ఏం దొరుకుతుంది పురుదానంద పండిన గౌతరంగా మీ తీర్పు తీస్తున్నాడు పేతుడు అందుకోసం పేతులు గుర్తు తెలుసుకొని ఏం చేస్తున్నావు తన చిత్తాన్ని చేస్తే ఏం చేస్తున్నా ఆయన తయారు చేస్తున్నాడు పేతులు పేతులు ఎన్నోసార్ పడిపోయినాడు పేతులు పేతులు ఒకసారి ఏమంటాడు పేతులు నీకు సైతాన్ని నిన్ను కోరుకుంది నీ జల్లడిస్తుంది అందుకోసం నేను నీ కోసం వేడుకున్నా అంటాడు ఈ లోకంలో సైతాన్ని ఎట్లా జల్లడిస్తే తంత్రం గుర్తుపట్టాలా మనం దాని తంత్రం ఎట్లు నువ్వు ఆత్మ ఒక్కొక్క బెట్టి గుడిపడ్డావు ఆ విగ్రహాన్ని కనబడతాయి అది ఆ విగ్రాలు కనబడతాయి పౌలు విషయంలో చూడండి ఎంత పెంట కుప్ప అనుకున్నా నేనా పౌలుష్యంలో పెంట ఆ అఖి సిల్వని ఎమ్డించినడు అయితే కొత్త నిమ్మంలో ఏం చేస్తున్నాడు కొన్ని విగ్రహాలు ఏం చేస్తున్నా మనం పెట్టుకొని ఏం చేస్తున్నారు కన్నా తెలిసి తెల్వకుండా తెలిసి తెలిసిన పాపమే తెల్లకుండా చేసిన పాపమే అది కనుక ఏం చేస్తున్నాం మనం ఎమ్డిస్తున్నాం అది దేవుణ్ణి మనం ఎండిస్తున్నాం అంటాం సైతాన్ని ఏం చేస్తున్నా నీ ఆరాధన నీ పరిస్థితిలో దొంగత దొంగతనం చేస్తున్నది తెలియదు నీ నీ ఆరాధన నీ పరిస్థితులు ఏం చేస్తు వాళ్ళు దొంగలు ఇస్తున్నాడు వాడు ముందుగానే వాళ్ళు దొంగోడు వాడు మనం చూస్తాం వాక్యంలో ముందుగానే వాళ్ళు దొంగోడు వాడు ఆద మనుషులు ఏం చేసిండ్రు పరిస్థితిలో దొంగ వాడు ముందుగానే దొంగోడు వాడు కనుక వాళ్ళలో ఏ అబద్ధం ఉండేది వాళ్ళని సైతాన్ని అయితే ఏమంటాడు ఇక్కడ చూడండి పైలా ఏమంటే ఆకాశం ఆకాశం ఏముంటుందండి ఆకాశంలో నక్షత్రాలు ఉంటాయి సూర్యుడు చంద్రుడు నక్షత్రుడు ఇది లోకంలో జరుగుతాయి ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పిన వాకటం ఆకాశం ఏముంటుంది హిందూ సూర్యుని మొక్తారు మన మన ఏం చేస్తారు చంద్రమని మొక్తారు మన ముస్లిం ఏం చేస్తారు వాళ్ళ పండుగ చాన్ని చేసి చూడు సార్ ఏం చేస్తుండ్రు తెలివేని దేవుని ఆరోధిస్తుండ్రు కానీ మనం తెలిసి తెలుసుకున్నా దేవుని ఆరోధిస్తున్నాం అమ్మా మీరు తెలివేని దేవుని ఆరోధిస్తుండ్రు అయ్యా మీ ఆరాధన ఎర్షిలో ఉంది ఈ పర్వతంలో కానీ ఏర్చిలో కాను తండ్రి కొడుతున్నాడు ఆత్మ సత్వంతో ఆరాధన కాలం వచ్చింది అది వచ్చే ఉన్నది అంటాడు ఎప్పుడు నువ్వు ఆత్మసత్వంతో ఆరాధించి దేవుణ్ణి ప్రేమించి ఆ నాగ్యాలు కొరతాను నీ విధంలో ఏటీసీ సైతాన్ని గోడ నిలబడేది సైతాన్ గూడదు ఎందుమంటే నీలో ఏమున్నది ఈ లోకంలో ఉన్నవాడు నీ కన్నా గొప్పవాడు ఎట్టీసీ శోధనలో నువ్వు పడవును ఎంత శోధనలను పడ ఎందుమంటే నువ్వు ఆ బండ మీద ఏసులో ఉండను ఎట్టీసీ సైతానికిలను చేస్తాను టీసీ సైతాన్ కిల్ చేస్తున్నావు అయితే ఆకాశం ఏముంటి పైన ఆకాశం శివురు చంద్రం నక్షత్రంలో మనం చూస్తాం నక్షత్రం అంటే మనం చూస్తే నక్షత్రం మనము మన పుట్టినప్పుడు ఒక నక్షత్రం ఆ ప్రభుకు సాధు మనం చూస్తాం నక్షత్రం అంటే ఈ నక్షత్రం వచ్చి ఏం చేస్తున్నాం మనం మేము చూస్తాం అపసరకారంలో మీ లోపదేవుని ఏం చేసిండ్రు మీ పూజించరు ముస్కు లేరారా మెడని అంటే ఇష్టఫన్ ఏం చేసిండ్రు ఆ రాళ్ళేసి ఏం చేసిండ్రు ఏం చేసిండ్రు అక్కడ అత షాక్ చేయను ఆత్మతో నింపబడి ప్రవాస జీవిస్తున్నాడు ప్రభావ వీళ్ళ మీద ఏం మోపకొని తను ఆకాక్షికంగా అక్కడ సౌలుబి ఉన్నాడు సౌలు ఏమంటారు నేను దేవని సేవనే చేస్తున్నా అంటాడు యహో సాక్షిక దేవన్ సేవనే చేస్తున్నాడు కానీ పద్యాగ నగతి చేయొద్దు ఇప్పుడు కూడా వద్ద శాఖని చెప్పొద్దు పద్యాగ ఈయన ఈయనకు సౌలుకు పెద్ద గమ్యానని ఉన్నాడు ఒక బైబిల్ టీచర్ కానీ ఏమైనా సౌలు జ్ఞానం వృధా ఇదే పావులు జప వేస్తూ క్రీసుముల బ్యాప్సం తీస్తున్నాక సత్యనాయ ఆత్మీలు తెరివినాక ఆయన ఏం చేస్తారు క్రీసుని ఏం చేసి అంత పెట్టకుండా ప్రకటిస్తున్నాం ఆయన కానీ ఉంటుంది పైన పైన ఎక్కడ భూమి అందేగాని భూమి అందే భూమి అందేగానే ఏముంటది నీళ్ళైన జీవరాశి ఉంటాయి ఆ ఏముంటాయి నీళ్ళ నీళ్ళని హిందూ మొక్తారు మనం చూస్తే మేము హిందూస్ నుంచి రక్షణ హిందూ ఏమంటే నీళ్ళ జీవరాశి ఉంటుంది జీవరాశి రకరకాల ఉంటాయి భూమి మీద ఏమంటే రకరకాల జీవరాశి ఉన్నది కనుక ఈ కాలంలో ఏం చేస్తుంది ఏ రూపం ఏమంటారు కూడా దేని రూపమైన దేని రూపం రూపం చేస్తామైతే విగ్రహంగా మారుతుందా చేసుకునకూడదు వాటికి సాగిలపడదు వాటి పూజం ఇది ఆజ్ఞ ఇది ఆజ్ఞ ఇది ఆజ్ఞ అయితే కొత్త కొత్త వచ్చినప్పుడు ఏం చేసిన నేను నాకు రక్షణ పడినప్పుడు నేను టెన్త్ క్లాస్ వరకు ఈ క్లాస్లో నేను చదివిన మా డాడీ ఇంగ్లీష్ మీడియం కల్పిస్తుండే చేస్తుండే వాళ్ళు ఏం చేస్తుండే యేసుప్రభు ఫోటోలు పెట్టుకొని సిఐసెస్ చేసు ప్రభు పెట్టుకొని దాన్ని క్యాండిల్ పెడుతుండే దాన్ని చేస్తుండే వాళ్ళలో ఒక బిడ్డ నాకు ట్యూషన్ చెప్తుండే నేను అనుకుంటే అరే ఈలో వేడుతున్నా అయితే నాకు రక్షణ పన్నాక నాకు తెచ్చిన మన అక్కడ ఆంటీ ఉండే ఆంటీ కడిగిన కానీ ఆంటీ నాకు ఇక్కడ చూస్తే ఒకటి ఫోటో కనిపిస్తే లేదు నేను పులదండ ఎక్కి అనుకుంటున్నా అంటే ఆంటీ చెప్పింది బాబు దేవుడు ఆత్మస్వరూపాన్ని చెప్పింది ఆయన దేవుడు ఫోటోలో ఉండడు ఏసు ప్రభు ఫోటోలో ఉండడు ఆయన ఆత్మస్వరూపని వాక్యంలో ఉంటాడు ఆయన మనం ఏం దేవుని యాజ్ఞని తప్పిపోతున్నాం మనం ఏం చూస్తాం మనం చూస్తే అనేక లక్ష ఇక్కడ ఏసుప్రభు ఫోటో ప్రభు ఫోటో పెడతారు ఒక సింహం ఫోటో పెట్టుకుంటారు ఇక్కడ పాస్తర్ ఫోటో ఉంటుంది పబ్లిక్ మీటింగ్ పా ఏం చేస్తారు వాళ్ళు అన్ని ఏం చేస్తారు పబ్లిక్ మీటింగ్ చేస్తారు ఏమంటే ఆ కొద్దు సింహం అని ఏ కొద్దు సింహం నేను నువ్వు నీలో సైతం దొంగిలిస్తున్నాడు నీ మహిమ నీ సైతం నేను మోసీ ఇస్తున్నాడు ఏసుప్రభు కొద్దువ అంటే యూదా గోదరం అంటే ఆయన వాక్యంలో ఉంటాడు ఈ వాక్యం చెప్తుంది అమ్మా ఒక కాలం వస్తుంది ఆత్మస్వస్థం మారుతున్నారు లోకం అంతా రకరకాలు చూస్తుండే ఏం చేస్తుండ్రు వాళ్ళు గుడ్డిగా ఉన్నారు వాళ్ళు ఏసు ఏసుని చూపించి వాట్సాప్ ని చూపించుకుని ఏసు ఫోటోని చూపిస్తున్న సిల్వని చూపిస్తున్నారు ఆ సిల్వీ ఏమన్నది నువ్వు దేవుని ఎముడిసి ఆ శిల్వం మూసినట్టు అయితే ఏమంటే ఏ రూపం బి చేసుకోవద్దు ఆయన కి ఏం చేస్తున్నాను రూపం చేసుకొని ఏం చేస్తున్నారు దేవుని ఆజ్ఞని తొలగిపోయి సైతాన్ని మహిమ పడుతున్నాం మనం ఏ రూపం తెచ్చుకో చేసుకోవద్దు నా పులి అనే కానీ ఏ రూపం చేసుకుందాం అయితే మేము చేస్తున్నాం హిందుపులు ఏముండే హిందువు చేసినప్పుడు మళ్ళీ ఏముండే ఒక చాప చాపనే ఉండే మాకు చేప ఆ చేప ఉండే తరకా ఉండే అన్ని రకరకాల నేను ఫోటోలు ఏం చేస్తుండే దాని దళాలు వచ్చి నేను ఏం చేస్తుండేది దాని చేతుని నేను ఆ దీపం రెడ్డి దాన్ని పూజ చేస్తుండే అంతగా ప్రేమిస్తుంది కానీ ఎప్పుడు నేను నాకు శ్రమ వచ్చినప్పుడు అప్పుడు నేను వచ్చి దేవుని వాక్యం వినివికమని తెలుసుకున్నా మళ్ళా కొన్ని వాక్యం తెలుసుకున్న ఇంకా ఆశ ఉంటే తెలుసుకోవాలి ఇంకా ఆశ తెలిసినాడు అయితే నాకు ఈ రక్షణ గురికి రకరకాల శోధనలు వచ్చినాయి కానీ ఎవ్వరి ఎక్కువ దేవుని తప్ప నా ప్రభువు నా కోసం స్త్రీలో మరణించి నా కోసం నాకు ఎవ్వరు ఈ శ్రమ నుంచి విడిపియలే ఆయన తప్ప నేను చేస్తా ఫస్ట్ ఆయన ప్రిఫరెన్స్ తా దాని తర్వాత నేను అయితే ఏ రూపం జంతు రూపమైనా కానీ నువ్వు ఏ రూపం చేసుకోవద్దు చేసుకోవద్దు ఒకసారి కళలో ఏం చేస్తుంది సైతం నాకు ఆ ఫోటో దగ్గర తీసుకుపోతుంది నాకు మోకు అని వెంటనే ఏం చేస్తుంది దేవుడు లేపినప్పుడు దాన్ని బంధించిన లేస్తున్నాడు వెంటనే కొత్త కొత్తగా వచ్చినప్పుడు దాన్ని అయితే ఏ రూపం చేసుకోవద్దు ఎందుమంటే ఎందుకు చేసుకోవద్దు అంటే అక్కడ మోసా ఎక్స్పోర్ట్ వాటికి సాగిల పడకదు నీ దేవుడ నీ యోహోవాడను అలా ఈ వాక్యం ద్వారా కళల నాతో ఆకాశం దేవుడు మాట్లాడినాడు నాతోని నేను తప్ప నీకు ఏ దేవుడు ఉండకూడదు నీకు నేను తప్పిస్తున్నాను ఈ వాక్యం ద్వారా దేవుడు నా కలలా పనుకున్నప్పుడు కలలా అన్ని విగ్రహాలు కనిపిస్తున్నాయి దేవుడు ఆకాశం ఇచ్చిన నాతో మాట్లాడు ఈ సురం ద్వారా మాట్లాడుతున్నా నాకు అప్పుడు తీసుకోలే ఇవ్వండి మొక్క ఇక్కడ మనకు సైతాన్ని వాళ్ళు దొంగిస్తున్నాడు వాడు చాలా క్వికులు ఇవాడు వాడు ఏం వాళ్ళ చాలా కుయికులు కనుక అయితే మాకు కాపరి అంటే ఎవరు ఇప్పుడు చూస్తే నువ్వు దావిదంటాడు దావి ట్వంటీ త్రీ అధ్యాయం చాప్టర్ ట్వంటీ త్రీ చాప్టర్ ఇక దావిదంటుడు ఎహువో నా కాపరి ఎట్లా తెలుసుకున్నాడు నాకు కాయవాళ్ళు నాకు నడిపించేవాళ్ళు ఎహువో నా కాపరి అంటాడు అలా చెప్పే నాకు ఏమి కలవదు అంటే నువ్వు దేవుణ్ణి వచ్చినాక నీకు ఏం తక్కువ ఉండదు అంతా ఉంటది ఆత్మీస్థితిలో కానీ ఎవ కాపది నాకు ఏం కలదు పచ్చి చోట్ల అలలియ పచ్చి గల చోట అలలియ చూడని పచ్చి గల చోట అంటే పచ్చి గల చోట అంటే మంచి పచ్చిగుండదు కనుక దాన్ని పువ్వులేదు అంటే పచ్చి కంటే గొప్ప జనం సాధ ఏమంట పుష్పించే లేక ఫలించే లేక మోడై మీదిగా నీవు ఒక మన పాఠం వింటాం అలలియ ఏం చేస్తుంటా పచ్చి గచ్చల చోట అంటే రక్షణ అనుభవం రక్షణ పొందిన వాళ్ళు వాళ్ళ దగ్గర నడిపిస్తాను ఇక్కడ చెప్తుండ్రు దేవుడు ఇంకేమంటాడు శాంతికరమైన జనముల ఆ శాంతి జనం అంటే ఏసు ప్రభే ఆ జనం ఎందుకంటే సర్వస్వతము నడిపిస్తున్నాడు అలా లయ్య నువ్వు ఆత్మసత్వంతో ఆరాధించే నీకేం చేస్తుంటా నీకు దావిత్రి ఎట్లా నడిపిస్తున్నాడు ఆ యుహ కాపడి ఆ పరిశుతాత్మ దేవుడు నేను కాల్చి నడిపిస్తుంట నీకు నడిపిస్తుంట ఇంకేమంటాడు అక్కడ హరలియ నా ప్రాణంకు సేద చేస్తున్నాను హరలియా నీ ప్రాణంకు సేద కావాలా కావాలంటే ఆయనని ఇచ్చే దేవుడు ఇంకా ఎవరు ఇచ్చే నీ ప్రాణంలో దుఃఖం వచ్చినా ఏమి కనుక దేవుడు ఆయననే కష్టాలు వచ్చినా బాధలు చెప్తున్నాడు శ్రమలో ఆ దేవుడే మాకు ఆదరించాలంటు ఆయన శ్రమలో ఆయన పత్రికల్లో చూస్తే ఆ దేవుడే మాకు బతకాలని మాకు అంతావి మాకు ఆశ లేకుండే కానీ ఆదరణ కర్త ఏం చేసిన మాకు ఆదరించును చేతులు తన నామం బట్టి తన నామేస్త క్రీస్తు నామం బట్టి మార్గంలో నీతి మంత్రులు అయిన నీతి మార్గంలో నన్ను నడిపించి అలా నీకు సంబృద్ధి నీతి మార్గం లేదా ఏం చేస్తావు నువ్వు ఆత్మకి ఎదుగుకర్చ నీతి మార్గం అంటే ఆయన ప్రేమిస్తే ఆయన ఆధ్యే నీతి మార్గం నడుతాం నా నీతి రాజకీయకుమన్నారు కదా శిష్యులతోని ఇక్కడ ఏమంటారు దావిధం నాకు నీతి మార్గంలో నాకు నడిపిస్తుంది నాడు ఇంకేమంటాడు గాడంతకారపు లోయల్లో ఈ లోకం అంతా గాఢంత ఈ లోకం అంతా లోయల్లో మనం ఉన్నాం అలా ఆ గాఢంతకాల లోయలు అంటే మన్నన్ సాధ లోయ అంటే మన్నన్ సాధ చీకటి అంటే పాపం సాధ గాడంతకాలంలో నేను సంచరించను ఏ అపాయము నాకు భయపడ ఏ అపాయము భయపడం ఏ సుబ్రహ్మణ్యలో ఉండే భయపడం దావిధమంటే కాపరి నాకున్నాడు నేను భయపడాను ఏ అపాయింట్ వచ్చినా నేను భయపడ నేను కదను అంటే దావిదంటాడు నేను కదన భయపడను ఎవరి తోడు ఉన్నాడు ఏ పరువు తోడున్నాడు మనకు ఎట్ల తోడున్నాడు ఎట్ల తోడు పరిశుధాత్మ రూపంగా తోడున్నాడు దావిలోవి పరిశుధాత్మక తోడున్నాడు ఆయన కాపాడి కాపేవాడు కాపాడేది మంచిగా కాపాడు మంచి మేత ఇచ్చేవాడు నీ ఆదరించను ఈ లోయల్లో నువ్వు పోతుంటే కాదక నీ దడ్డు కర్ర నీ కర్రలను ఆదరించను ఆదరించే నీ వాక్యము లేవనతిని వస్తాం మన పాట చూస్తాం మనం కనుక ఎక్కడ మనం తప్పిపోతాం వాక్యం వింటున్నా కనుక ఏం చేస్తున్నాం మనం ఆ వాక్యంలో సైతన్యం చేస్తున్నాం మనకు దేవునికి వచ్చిన మహిమ వాళ్ళు దొంగిలిస్తున్నాడు వాళ్ళు దొంగతనం చేస్తున్నవాడు ఏదో రూపక ఏదో చేసుకున్నాక ఏమంటున్నా నా శదురావు నాకు అలియా నీకు ఎవరు శత్రున్నాడు ఏం చేయి ప్రార్థించి భోజనం అంటే దేవుని వాక్యం నీకు పిలుచుకున్న మీటింగ్ పెట్టుకుంటాడు వాళ్ళు భోజనం రెండు ఆత్మీశ్వరం కానీ ఈశ్వరం కానీ నా శదు నేను భోజనం సిద్ధం చేయను అంకెం అంటాడు చాలా అలియా నన్ను అభిషేకించినాను నూనెతో నన్ను అభిషేకించిన తంటి ఉన్నాను అభిషేకించినాను దేవా అని చెప్తున్నాను నిండి పొరలు అలా ఇది మన గిండా నిన్నీ పొరి పారల మనం ఏం చేరా మన గిండా పనికి రాని ప్రోసి అయ్యకుమా నిండు బర్ర పాత్రగా మార్చి అయ్యుమా కుమ్మరి కుమ్మరి కతి హరి జిగటమనైనా నాయలా చెల్లగా చూడు అయ్య హలలి ఆయన కుమ్మరి కాపరి కనుక ఆయన మన చేతితో ఆత్మ ఉంటే మనం ఆయన నడిపిస్తుంది కటుడు నేను బ్రతిక దిన బ్రతికే దినందు కృపా ప్రభు క్షమ ప్రభుత్వం చిరికాలం అంతా మందిరంలో నేను నివాసం హలలి ఆయన నివాసం అంటే మా వాక్యంలో నివాసం చేయాలా పరిశుధాత్మ నివాసం చేయాల దేన్ని తప్పిపోతే ఏమి చేయాలా ఏమవుతో ఖండించాలా చెప్పాలా మనం చూస్తాం వాళ్ళు ఒక ఆత్మ నరకం పోతుండే తప్పిదారిలో పోయి తీసుకురామన్నాడు ఆత్మని ఒక నరకం నుంచి రక్షించమన్నాడు అయితే ఇక్కడ ఏమంటాడు యుహాన్స్ వార్త చూసి మోహిస్తా యుహన్స్ వార్త పద్యంలో ఇక్కడ చూసి ఈ కాపడి తన శిష్యులతో మాట్లాడుతున్నాడు ప్రభు తన సేవలో శిష్యులతో మాట్లాడుతున్నాడు ఫస్ట్ ర్రెల దొడ్డిలో ద్వారము ప్రవేశింపక గుర్రెండ్ ద్వారంలో ప్రవేశించక వేరొక మార్గంలో ఎక్కువ వేరొక మార్గం అంటే నేను నిజమైన దాక్షవాలి అంటే చెడ్డ దాక్ష నేను ఏమంటాడు ఇక్కడుకుని వాడైడు అండి ఇప్పుడు బి వాడు ఏం చేస్తున్నాడు క్రైస్తవ సంఘం అంటే వాడు దోచుకుంటుండడు వాళ్ళ పరిశుద్ధ వాళ్ళ ఆరాధన దోచుకుంటుండడు వాడు ఇక్కడించిడు హల ద్వారం అంటే ఆయన డోర్ నేను నేనే అంటే నేనే మార్గం అంటే చెప్తాను ద్వారంలో ప్రవేశించేవారు గొర్రెల కాపరి హలలియా ఆ కాపరి ఎవరు యేసు ప్రభు ఆ ద్వారం యేసు ప్రభులో ప్రవేశించేవారు ఆయన చెప్తుండండి ఇక్కడ అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను అతను ద్వార తలుపు తీయను హలలియ ఏం చేస్తున్నంట తలుపు తీస్తున్నంట హలూయా ఇంకేమంటాడు గుర్రెలు అతని స్వరము అలలియ ఇప్పుడు ధరకు నేను స్వరం వినలే ఈ కేపీఎం లో కా వాక్యం ఇని ఇని ఏం చేస్తున్నా ఆయన సులం వింటున్నా బైబుల్ ధర వింటున్నా నైక ధర సులం వింటేనే పోతున్నా అలలియా నా గుర్రెలు సులం వింటే ఇక్కడ ఏమంటాడు ఇక్కడ అతడు తన సొంత గుర్రెలను తన సొంత గుర్రెలను పిలిచి అలలియ తన సొంత గుళ్ళను ఏం చేసా పేరు పిలిచి పిలిచి వాటిని వెలుపలికి నడిపించి అలలియా వెలుపలికి నడిపించే తన మార్గంలో నీతి మనం నడిపించండి దావిదనగా ఇక్కడ మనం లేదు రప్పించాను ఇంకేమంటున్నా మరి అతడు తన సొంత వెలుపలికి నడిచినప్పుడు వాటికి ముందుగా నడిచి వాటికి ముందుగా నడిచను ఇంకేమంటున్నాను అనలి అతని స్వరం ఎరుగును ఆ స్వరం ఏంది వాక్యమైన ఆ స్వరం ఏంది వాక్యం ఇప్పుడు ఇంటుంది ఆయన స్వరం వింటున్నాం మనం ఈ వాక్యమే స్వరం ఈ వాక్యం వేస్తున్నాను ఒక్కసారి భయంకరగా అప్పు అప్పులో బాధ అయిపోయినా నేను భయంకరగా అప్పులో బాధ అయిపోయినాయి పెద్ద బిజినెస్ ఉండే భయంకర ఎప్పుడైనా మర్చుకున్నా ఉంటప్పుడు ఇతర కర్మ ఉండే వస్తుండే ఫాస్టర్ గారు ప్లే చేస్తానికి వచ్చినారు ఫాస్టర్ గారు ఒక ఆయన జాబు చెక్ తీస్తున్నాడు ఆయన బోంసం అయింది చెక్ మా మా మామ ఏం చేస్తున్నాడు ఆయనకు వార్నింగ్ ఇచ్చినాడు ఆ పైసలు వేస్తున్నాడు పాస్టర్ ఒకటే మాట చెప్పినాడు ఆయన క్షమించి పైసలు ఎడిశాయి నీకు ఎక్కువగా దివిస్తాం దేవుడు దాని మీద కదో నువ్వు వాక్యంలో దానం పెట్టు అన్నాడు ఆ పాస్త నోట్ నుంచి ఎప్పుడు మాట వచ్చింది ఆ ఆలోచన పోయింది ఆ తలంపి పోయింది ఆ రుచి అర్చర కనిపించినా ఎప్పుడు ఆయన నోట్ నుంచి వచ్చింది అప్పుడు పోయింది ఆయన ఎట్లా చెప్పినాడు మా కుటుంబం మా తమ్ముళ్ళు వచ్చి రక్షణ చేసిండు అంతగా బిజినెస్ డెవలప్ అయింది మూడోసారి బిల్డింగ్ కాచి కూడా కట్టిండు దాని తర్వాత సిస్టర్ మ్యారేజ్ కట్టిన మేము సిస్టర్ మ్యారేజ్ చేసిన ఇల్లు కట్టినాం ఒక రాజవంతి ఉంటుంది ఒక సంతోషం నిపుణు సంతోషం అన్నవి వచ్చింది మ్యారేజ్ లా అందరు వచ్చిండు మొన్న వరకు ఆమె బి భయంకర శ్రమ పెట్టింది ఆమె ఇంటక్కకు పారిపోతుండే చేస్తుండే అక్కడ పోతుండే సిస్తుండేది అక్కడ ఆ బస్సులో తిరగాల చేయాలా భయంకర మెంట్గా అన్ని డేవిలో ఉండే ప్లే చేసి చేసి చేసి ఇప్పుడు ఆమెగా ఫైవ్ మంత్ అవుతుంది ఫైవ్ సిక్స్ మంత్ అవుతుంది మ్యారేజ్ హ్యాపీగా మ్యారేజ్ హ్యాపీగా కేవలం ప్రార్థన ద్వారా బిజినెస్ ఉండే బిజినెస్ బాగా నడిపించింది బైక్ అయింది అయితే ఏమంటాడు ఇక్కడ ఎరుగను అతని ఏం బరించను అలా ఈ స్వరం ఇంట ఏం అంట తప్పకుండా ఏం చేస్తుంటా నువ్వు వెంబడిస్తా అంట ఏం చేస్తా తప్పకుండా వెంబడిస్తా అంట ఏమంటాడు అనుల స్వరము అవి ఎరగవు అనుల స్వరము ఎరగవు ఏం మాత్రం కనుక అన్యుడు ఏ మాత్రమును వెంబడించనుడు ఏ మాత్రం వెంబడిక ఈ రోజు చూస్తే కలిస్తల సంఘం నేను చూస్తా సగం సకం సగం అబద్ధం ఉంది కలిస్తల సంఘంలో సగం అబద్ధం సగం ఉంది మేము యొక్క సిస్టర్ చెప్తున్నా సిస్టర్ ఇది పెట్టొద్దు కదా సరే మేము మా ఏ సూప్రమో మాకు ఉండాలి కదా అది ఫోటో ఆ సిలువ ఉండాలి కదా నేను నాకు కాశ్చిస్తాను దేవుడు ఆత్మస్వరూపున చెప్పేస్తాను కొట్టి చకాల కనుక మనం వింటున్నాం ఇక్కడ మేముంటున్నానండి చెప్పు హలో అది మనం దేవుని సగం ఉంటే అక్కడి నుంచి తప్పించుకుంటామని చెప్తుండ్రు ఇక్కడ దేవుడు వాక్యం ఏమంటుంది కాదృశము ఈ వారి చెప్పిన యువలతో చెప్పాను శిశువులతో చెప్పిన ఆయన తమతో చెప్పిన సంగతులు మరి గ్రహించలేకే పోయి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు లేడు ఏసు ప్రభు ఎండి కానీ గ్రహించలేదు సంఘం దేవుణ్ణి ఎండిస్తే కనుక ఈ రోజు ఏం చేస్తుండ్రు గ్రహించలేని స్థితి ఉన్నారు మేము దేవుని సృష్టిస్తున్నాడు గ్రహించే స్థితిలో లేదు వాళ్ళు ఆ రోజు శిష్యులు గ్రహించే స్థితిలో ఇలా కాగిశ్వరంగా గ్రహించే స్థితిలో లేదు ఆయన వాక్యం ఏమంటాండి ఇక్కడ ద్వారము నేనే ఓ గురుపుల ద్వారం నేనే నాకు ముందు వచ్చే వారందరూ నాకు ముందు వచ్చి వారందరూ దొంగలను దొంగలు దొంగలు ఉండంట ఇక్కడ చూస్తారు రెండు గుంపు చూస్తారు దొంగలు ఉంట దోచుకుంటా ఏం చేస్తా దొంగలు దోచుకున్నంట ఇంకేమిడు గొర్రలు వారి స్వరము వినలేదు నేనే ద్వారమును నేనే ద్వారము నా ద్వారమున ఎవడైనను నా ద్వారంలో ఎవరైనా ప్రవేశించినడ లోపల ప్రవేశించలే వాడు రక్షింపబడిన వాడై రక్షింపబడి వాడని లోపలికి పోవచ్చు లోపలి పోవచ్చు బయటికి వచ్చు బయటికి వచ్చు మేత మేయి మేత మన తాజా మేత దొరుకుతుంది ఇప్పుడు తాజా మన ఆ కాలంలో ఇజరపు మన తింటాం మనం ఇప్పుడు చూసి మా తాగమన్నా తింటాం అలా లియ ఆయన ఏం చేస్తానంట దేవుళ్ళు ఎమిడిసి నడిచిపోతాడని చెప్తుంది నీకు వాక్యమా దొంగతనము దొంగ దొంగతనము ఫస్ట్ ఏమంట దొంగతనం చేస్తానంట వాళ్ళు దోసుకుంటా అంట నీ ఫస్ట్ దోసుకుంటా అని దాని తర్వాత హత్యను చేస్తానంటే నాశనం అంటే నీకు సంపత అంట నాశనం అంటే నీ సంపేసి తీసుకుపోతాడు నరకములు తీసుకుపోతా అంట దేనికి వాడు దేనికి రాలే ఆదికాలం ఏం చేసినాడు వాడు అత్య చేసిన వాడు అవ్వాదాలు ఏం చేసిన వాడు ఆదంని అత్య చేసినడు ఆత్మ సిద్ధిని వాళ్ళు అత్య చేసినడు కనుక ఇప్పుడు వాళ్ళు అత్య చేసూడు ఏమంటున్నా జీవం కలుగుట గొర్రులకు జీవం కలుగునట్టు అది సమృద్ధిగా కలుగుట సమృద్ధిగా కలిగినట్టు నేను వచ్చి నేను వచ్చి మీతో నిశ్చయంగా చెప్పింది నేను నిశ్చయంగా చెప్తున్నా అంటే గ్యారంటీ దానిలో ఏం డౌట్ లేదు కనుక దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు కదా అనేక ప్రాణాలలో దేవుడు మాట్లాడతలు ఏం చేస్తున్నాం మనం తప్పిపోతున్నాం మనం మనం ఏషియాలో చెప్తాడు ఏషియాలో ఎక్కడ చెప్తాడు మనం చూస్తాడు ట్వంటీ వన్ ఎయిటీడు ఏషియాలో ఫార్టీ ఒక్కొక్క మిషన్ ఏషియా ఫార్టీ టూ ఎయిట్ అని నేను తీస్తున్నాం ఒక్క మిషన్ ఇచ్చేవాడు కాను గ్యారంటీ అంటాడు రోషంగల దేవుడు చెప్తున్నాను కదా నేను రోషంగల దేవుడిని ఈ మహిమ నాకు ఎవరికి ఇచ్చిన వాడు కాను ఏమంటాడు ఇక్కడ నాకు రావాల్సిన సూత్రము నాకు రావాల్సిన సూత్రము విగ్రహములకు చెందనీ విగ్రహం చలించను అలా క్రైస్తవ జీవంలో విగ్రహాలు కనిపిస్తున్నాయి అన్ని చేసుకోవద్ద చేసుకొని వాళ్ళు దేవుని ఏపడుతున్నా అంటే వాళ్ళు ఏం చేస్తున్నాడు ఏ విగ్రహం చనించను ఇంకేమంటాడు సంగతులు సంభవించండి కదా కొత్త సంగతులు తెలియజేస్తున్నా అలా ఏప్రభులు నీకు కొత్తగా వాక్యం ఎప్పుడు చూసా కొత్తగా కనిపిస్తూనే ఉంటుంది కొత్త సంగతి తెలియజేస్తున్నాను పుట్టక ముందే తెలుగుతున్నాను అలాలు ఇక నువ్వు ఎక్కడున్నో పుట్టక ముందే గంధ చూట్లో ఉన్నది దావలేదంటారు కదా వాక్యం తెలిస్తే ఇంకో వాక్యం దేవుని వాక్యం లేకుంటే పాత నిమనం మరీ మరి వచ్చింది ఆయన వాక్యం నిన్న రేతిలో ఉండదు కానీ ఈ ప్రభు ఎట్లా నిన్న రేతిగా ఉండవు అట్లనే ఉండాలా మారు ఈ లోకంలో మార్పు చెల్లించదు ఏసు ప్రభు మార్పు చెల్లించాలా ఎట్లా పాత నిమనం నేను చెప్పినాడు ఏమన్నాడు దుపేత్కాండం ఇక్కడ చూస్తాం దుపేత్ కాండం థర్టీ చాప్టర్ అని మనం మనం చెప్పే వస్తున్నాడు ఆయన ఇప్పుడు చెప్తాను థర్టీలా ఫస్ట్ ఫస్ట్ నుంచి ఫోర్త్ వరకు సమస్త జనుల మధ్యను జ్ఞాపకం చేసుకొని ఇక్కడ మోసే చెప్తాం సమస్త జను జ్ఞాపకం చేసుకొని దేవుడైన తిరిగి మీ దేవుడ యహోది తిరిగి ఇప్పుడు మనం తిరగాల ఇప్పుడు ఇక్కడ తిరగాల మార్పు చెల్లించాలా శిష్యులు మార్పు చెల్లించాలి చల్లించాలే వాళ్ళు శిష్యులు ఏం చెప్పారు వాళ్ళు వాళ్ళు శిష్యుని హెచ్చించుకుంటూ రాళ్ళు తన తన ఇచ్చుకుంటూ ఇచ్చుకుని రాలి మనం చూస్తాం మత్స్యస్వార్థ ఎయిటీల్లో జీస్తాం పేతురం నన్ను మెచ్చుకుంటాడు దేవుడు సీమాని చెప్తున్నా నన్ను మెచ్చుకుంటాడు చాలా మనం పోదాం అందరం బాబా పల్లో గొప్పవాడు ఇవ్వాలని అడిగిన అక్కడ ఒక చిన్న బిడ్డ తెచ్చుకొని తన తన చిన్న బిడ్డ తగ్గించుకొని మీరు మార్పు చల్తేను కానీ పల్లొక రాజ్యంలో మీకు ఎంట్రీ లేదు అంటే సంపూర్ణ సరస్వత్వంలో వస్తేనే మీకు ఎంట్రీ చిన్న మత్స్య దాగిమి ఉండొద్దు అయితే ఇక్కడ ఉంటున్నా దేవుడైన యహో వైపు తిరిగి మీ దేవుడైన తిరిగి తిరగాల పూర్తి నేడు నేను నీకు ఆజ్ఞాపించు మీకు ఆజ్ఞాపించి సమస్త సమస్తను బట్టి నీ పూర్ణ హృదయంతో ఇక్కడ చూడండి హరలియా ఏమంటాడు నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో హరలియా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో అలా ఎవరు వినంట నీ సంతతి వాళ్ళు వినాలంట అంటే నువ్వే సంతతి వాళ్ళు వినాలంటే నువ్వు చెప్పాలా అక్కడ మోసే తర ఇతర ప్రజలు చెప్తున్నావు ఇప్పుడు నువ్వు చెప్పిన సత్యం ఎదిగిన నువ్వు నీ సంతతి చెప్పాలా ఈ లోకం భయంకరం పాపంలో ఉన్నది భయంకరగా భయంకరం ఉన్నారు ఈ రోజు సంతతి వారు చెప్పలేదనుకో ఒక కుటుంబం చెప్పలేదు వాళ్ళ జమేది వాళ్ళకు ముల వాళ్ళకు భయంకరంగా చెదిరిపోయింది ఒక కుటుంబం వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నారు దివ్వరా ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేసే ఒక మార్గం తెరిచిన ఒక ఆయన ఒక జగన్ ఉన్నాడు ఒక ఆయన ఒక ఆళ్ళ కోసం ప్రియ చేస్తున్నాడు ఆ భారం మా మీద పెట్టినడు దేవుడు పొద్దుగా శిస్టర్ ఏమో సాయంత్రం పొద్దుగల ఏమో నేను ప్రార్థన కూర్చున్నా నైన్ నుంచి టూ వరకు మళ్ళా సాయంత్రం శిస్థర్ తిరుగు వరకు చేస్తున్నాం మన రాత్రి ప్రార్థన ప్రార్థన చేస్తున్న ప్రార్థన ప్రభా వాళ్ళ క్షమించు వాళ్ళ రక్షణ పొంది మిస్టర్ ప్రభా రక్షణ పొంది శిస్థర్ చెప్తుండే అప్పుడు వాళ్ళ వాళ్ళ డాడీకి రక్షణ పని చెప్తే ఒక ఏమంటే ఒక మరియు మా ఫోటో ఉంటుండే మరియు మా ఫోటో ఉంటే ఏం చేస్తుండే వాళ్ళ డాడీ అక్కడ ఏం చేస్తుంటే క్యాండిల్ క్యాండిల్ పెట్టి ఆ ఫోటోలు క్యాండిల్ పోయి గుచ్చుతుండే అరే ఏం దైట్లో గుచ్చుతున్నావు మీరు డాడీ దేవుడు ఆత్మస్వరూపి గుచ్చి చేసి చేసి డాడీకి పిల్లలు మార్చిన దేవుడు సరైన మారంగా వాళ్ళ మమ్మీ డాడీ భోజించే లేరు పోకుండా ఈ తప్పిపోయి చదిలిపోయి సైతాల వలకు ఏం చేసినాడు తన వలలో పెట్టుకొని జలిస్తున్నాడు ఇంకోసారి ప్రార్థన చేసినాం ఎక్కడ చెన్నైలో వెళ్ళిపోయినాడు ఆయన ఒక ఏమంట పెద్ద బావిలో ముంచేసినట్ట ముంచేస్తే ఎసపాని చేసినట పై నుంచి ఒక కష్టం నుంచి లాకిన పెద్ద సైతాన్ వచ్చి ఆయన ముంచేస్తున్నాడా సైతాన్ కాబట్టి అక్కడ దేవునికి కష్టం వచ్చి పై తీసుకొచ్చి అయితే ఈ రెండు మూడు కుటుంబ నుంచి ఏం చేస్తున్నాం సైతాన్ సంపాదన మొన్న ప్రే చేసిన ఆయన మళ్ళా ప్రే చేసి బండిని ప్రే చేసిన మొన్న ప్రే చేసి మళ్ళా ఆయన ప్రే చేసిన దేవ శ్రమించు కాపాడు ఒక లారీ వచ్చింది గుద్ది తన దానికి వచ్చింది బండి కొట్టింది కానీ ఆ బండి అక్కడ పోయి పడినడు ఆయన నడుముకొని దెబ్బ తాగిన బండి హ్యాండిల్ అంతా ఇరైపోయింది కనుక ఆయన ఏం దెబ్బ తాగలేదు అతి రైతు సైతాన్ని సంపాదిస్తూ ఆ సైతాన్ని దేవుని పక్షంగా మనం ఏం చేసినా సైతం పక్షంగా మనం ఏం చేసినాం నిలబడి ప్రేర్ చేసినాక దేవుడు ఆయన కాపాడుతున్నాడు కనుక మనం అతిసీ ప్రార్థన దేవుడు మెచ్చుకుంటాడు దేవుడు గొప్ప జనం కూడా నీ దేవు నీ పిల్లని నీ సంతతి వారు వినాలంటా నీ దేవుని వాక్యమా నీ దేవుడు ఆయన యుగవా నీ దేవుడు అని యుగవా మిమ్మల్ని తిరిగి రప్పించను అలా ఒక చెలలో ఉంటే ఏం చేస్తుండడు సైతన బంధకాల నుండి దాని నుంచి రప్పించను ఆయన మిమ్మల్ని మిమ్మల్ని కరుణించి నీ దేవుడు అనే యహోవా నీ దేవుడు అని యహోవా ప్రజలలోనికి మిమ్మల్ని చెదరగొట్ట అలా చూడండి దేవుని మాట అయినాకుంటే చెదరగొడుతుంటా దేవుడు చెదరగొడుతుంట దేవుడు ఏం చేస్తాం చదవబట్ట దేవుని వాక్యం వినకుంటే ఏం చేస్తుంటాడు సైతానికి చదవొట్టదు సైతాన్ని త్వరగా నీకు ఫుట్బాల్ లెక్క వాడుకుంటాడు వాడు అలా చూస్తాం గ్రౌండ్ లో ఫుట్బాల్ ఎట్లా వాడతారు కాలతో వాడుకుంటాడు వాడు వాళ్ళ చేతు మన పడద్దు ఇంకేమంటున్నా వారిలో నుండి బాధలో నుండి మళ్ళా సమకూర్చి నిన్న దగ్గర సమకూర్చి రక్షించను అద్యాంటుడు ఇక్కడ ఇకేమంటుడు ఇక్కడ యువన్స్ వార్త నిమంటుడు సమకూర్చి రక్షను యువన్స్ వార్త వార్త పదహారు వేల పదహారు ఏడు థర్టీ త్రీ సిక్స్టీన్ చాప్టర్ థర్టీ త్రీ వర్డ్స్ మీకు నాయన్ మీకు సమాధానం కలుగునట్లు హళడియా శిష్యులు చెప్తున్నాయందు మీకు సమాధానం కలిగినట్టు ఈ మాటలు మీతో చెప్పు హళడియా మీకు సమాధానం ఈ మాటను మీతో చెప్పుతున్నాను అంటూ చెప్పుకున్నాను మీకు సమ కలుగును లోకంలో మీకు సమ కలుగును ఆయనను ఆయనను ధైర్యం తెచ్చుకొని ధైర్యం తెచ్చుకుని ధైర్యం దేవుని ఆత్మనే ధైర్యం దేవుని వాక్యం ధైర్యం ఇస్తుంది తప్ప ఇవాళ ధైర్యం అయితే ఇక్కడ ఒక మాట చెప్తాడు నాకు ఇంకో దొడ్డి కలవదు ఇక్కడ ఉంది ఇక్కడ ఈయన మాటలను యూదులతో మరలా భేదము పుట్టాను యూదులకు ఎమ్మై పుట్టే దేవుని వాక్యం నుంచి భేదం వాళ్ళకు పుట్టను ఇక్కడ పొరల దొడ్డిలో ద్వారము ప్రవేశింపకేదము ఈయన మాటలను బట్టి యూదులలో మరలా భేదం పుట్టి వారిలో అనేకులు వాడు దయ్యం పట్టిన వాడు వెళ్ళేవాడు ఏమంటారు ఏసు చెప్తున్నాడు అంటే గ్రహించలేని ఈ లోకం సంబంధి ఏమంటారు వాళ్ళు దయ్యం వాళ్ళు గ్రహించలేరు కానీ ఈయన దయ్యం వాడు అని దేవుని ఏం చేస్తున్నాడా అక్కడ ఏం చెప్తున్నారు అక్కడ ఏమంటుంది ఇక్కడ మరికొందరు మరికొందరు ఇవి దయ్యములు పట్టిన వాడిని మాటలు కావు కావు కొందరు గ్రహించిన వాక్యం వాళ్ళకు ఉద్యమంలో పోయింది ఈయన దయ్యం పట్టిన మాటలు కావు అక్కడ గుడ్డి కనులు తిరగలదా అనేది దయ్యం గుడ్డి వాళ్ళ కళ్ళు తెరగదరా నువ్వు అవుతబోతులు నీ కొన్ని కన్ను కళ్ళు గుడ్డివాడు గుడ్డివాడు ఎక్కడ పోతాడు పోతాడు అక్కడ అక్కడ చెప్తుండ్రు కొందరు వాక్యం వాళ్ళ ఉదంలో పోయింది వాళ్ళు గ్రహించిండి వాళ్ళు ఆలయ ప్రతిష్ట పండుగల అయితే ఇక్కడ చూస్తే టైం అవుతుంది ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుండ్రులవంటుడు దేవుని వాక్యంలో పో మార్గంలో పోకుంటే వేరొకను దొంగను దోసుకునే వాడు మనం మహిమ దొంగించుకూడు నాకు చల్లించే మహిమా విగ్రహం కైనా ఎవరిని ఆయన మహిమా ఏం చేయాలా ఆయనేకే మన దేవుడి చిన్న వాక్యం దీవించాక చూద్దాం యశ్వ్రభా నా దీమానికి బ్రహ్మ సాగుడు అధిమానికి చూద్దాం యశ్వ వాక్యం చలిస్తు సమరీ చెప్పిన యేసు ప్రభా మీరు వేరే ఒక తెలిదాన్ని ఆరాధిస్తును మేము తెలిసినది ఆరాధిస్తు మేమిత చెప్పాలా యశ్వ్రభా మీరు కుమార్గన మేము ప్రతి ఒక్కరు ప్రేమతో చెప్పాలా తండ్రి కొడుతున్న ఆత్మసత్వంతో ఆరచేలా నా దివా నీకు ఆ కాలం వచ్చింది వచ్చే ఉన్నది ఇప్పుడు సమయం ఈ సతమైన మార్గం సువార్త చెప్పాలి విశ్వప్రభ చెప్తాను సాధించని ఇంకా గ్రహించే శక్తి తెచ్చని బలం తెచ్చని ఇంతవరకు నడిపించాను నీకు పొందాలి విశుప్రభ అనేక విగ్రహాలు మాకు చూపిస్తుంది బైబుల్ ద్వారా చూపిస్తును ఇంకా ఎవరు చూపియలేరు మీరే చూపిస్తారు విశ్వప్రభ ఇంకా మాకు సరస్వతం నడిపించి నా దివా మీరే మాకు కాపరి మీరే మా కొండ కోట మీరే కనుక ఈ వాక్యం నేనే వాళ్ళు దీవించి ఆశీర్వదించి ఆత్మ తెలివండి నాదివ వాల్బి ప్రభ నా దివో మన సమీశకి ఇట్లా రక్షించుకున్న అనేక పాపంలో జీవిస్తున్నారు ఈ లోకంలో చూస్తే వాళ్ళకు మీరు ఆకరించి రక్షుకొని నీ మార్గంలో నడిపించి మనీస్తున్న ప్రస్వామి ఓకే సార్ మన ప్రభు ఏసు క్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనకందరికీ కేబీపీఎం గ్రూప్ లో ఉన్న బ్రదర్స్ సిస్టర్ కుటుంబీకులందరికీ నిత్యం ఈ ఆరాధనలో పాల్గొంటున్న కుటుంబీకులు యూట్యూబ్ ఛానల్స్ లో ఈ వాక్యాలు వింటున్న ప్రతి కుటుంబానికి సదాకాలం తోడేండుని కాక ఆ మెయిన్ ప్రేజ్లాల్ సిస్టర్ బ్రదర్స్ అందరికీ ప్రైజ్లాడ్స్ ఇరా <coughs> <coughs>